సంసారి యొక్క రియాక్షన్ ఆ జరిగే ఘటనలకు సంసారీ సంసారి రెస్పాన్స్ ఎలా ఉంటుందంటే రియాక్షన్ అదిగా ఉంటుంది అంటే ఒక ఘటన జరిగితే గతకాల స్మృతులన్నింటినీ దానికి జోడించి దానికి రియాక్ట్ అవుతాడు సంసారి అదే జ్ఞాని యొక్క రియాక్షన్ స్పాయింటైనియస్ గా ఉంటుంది సంబంధం లేదు ఉపకారము జ్ఞాని చేయగలుగుతాడు ఎందుకు చేయగలుగుతాడో తెలుసు అపకారము గతము ఉపకారము వర్తమానం గతమును రానివ్వడ గతము వృత్తి ఉంటుంది కానీ దాని దాన్ని ప్రాముఖ్యంలోకి రానివ్వడు ప్రముఖ స్థానంలోకి రానివ్వడు గతంలో గతమే ఎదురకుండా ఉన్నాడు కూడా వాడికి ఉపకారం అవసరం కాబట్టి చేస్తే స్పాయింటేనియస్ గా ఉంటుంది జ్ఞానం యొక్క మూమెంట్ స్పందన సంసారి అమావాస్య నాడు అరిసెలు పెట్టలేదు పూర్ణిమ నాడు బూరెలు పెట్టలేదు అంటే పెట్టలేదు వాను పెట్టేరు వానో అదంతా గుర్తు చేస్తూ అమావస్యలు పూర్ణిములు అది లెక్క ఆయన ఎడిఫికేషన్ ఆఫ్ ది బాడీ చేస్తున్నాడు బాడీని ఎడిఫై చేయడం అంటే ఈ బాడీ వెళ్ళేసార్లు చంద్రుడిని చూసేది చంద్రుని చూసిన అలవాటు ఎవరికైనా ఉందా సహస్ర చంద్ర దర్శనము అనేట ఎప్పుడైనా చూశాడా సహస్ర ప్రయాణి చంద్రుడిని చూశాడు ఇంటే అమావస్లు కూర్ణిములు క్యాలెండర్ చూసి లెక్క పెట్టుకున్నాడే తప్ప చంద్రుల్ని చూశాడా చంద్రుల్ని చూసి ప్రార్థన ఎన్నిసార్లు చేశాడు చెప్ప సహస్ర చంద్ర దర్శనం అని ఇంకా ఉండేవాళ్ళందరినీ పిలిచి బంధువులందరినీ పోగేసి పూర్తిలోకి దేన్ని ఎడిఫై చేస్తూ అభిషేతాల విధించే ఎదుటికుంటున్నాడు సహస్ర పర్యాయంలో చంద్రుణ్ణి ప్రార్థనా భావంతో దర్శించాడా చెప్పండి మీరు లేదు కదా ఎన్ని సార్లు దర్శించుకుంటాడు చంద్రుణ్ణి ప్రార్థనా భావంతో లేదు నాటి నన్ను వన్ ఎంతసేపు దేవాలయానికి ఎన్ని విగ్రహం చూస్తానంటాడే తప్ప చంద్రు నుంచి బంధం పెట్టే ఎంత వివేకం ఉంటే సహస్ర చంద్ర దర్శనమని పెద్ద ఉత్సవం చేయాల్సిన సందర్భం అయినా వచ్చింది అంటే నేను వెయ్యి సార్లు చంద్రని చూశాను అనే మొత్తం గతం అంతా నిత్యం దర్శనడా దాంట్లో స్పంటేనిటీ ఎవరు ఉందా కేవలం గతము యొక్క భారంతో అడుగులు ముందుకు తప్ప ఏ భారము లేకుండా అనదర్ ఫ్రెష్ మార్నింగ్ సన్ రైజింగ్ మేమతి కాబట్టి జ్ఞాని ఎంత స్పాంటైనియస్ గా ఉంటాడు ప్రాక్టీస్ చేసినట్టుగా ఉండదు జ్ఞాని యొక్క జ్ఞాని ఏదైనా ఇచ్చేవ్మెంటే కంటిన్యూస్ గా ఇస్తాడు ప్రాక్టీస్ చేసినట్టుగా ఎవడు ప్రాక్టీస్ చేసినట్టుగా ఎలా ఇస్తారో తెలుసున్నా నేను ప్రతి సంవత్సరం పుట్టినరోజు నాడు పంచలు పేదవాళ్ళకి పంచలు మంచి పెడతాను పంచల ధోతుని పంచి పెడతాను ఎన్ని గురించి పెడతాడో ఏ రోజు పద అలా ఎప్పుడు నుంచి వస్తున్నారు పదిహేడు నుంచి వస్తున్నాను ప్రాక్టీస్ చేసేదా దాన జ్ఞానం ఎలా పది ఇరవ మంచి పెట్టినాడంలో కళ్ళు ఇచ్చేస్తాడు లేకపోతే గోగులో పళ్ళు టైం ఇచ్చేస్తాడు ఏదైతే లక్షతో లక్ష ఇచ్చేస్తాడు అంటే ఎంత ఉంటుంది ప్రాక్టీస్ సంసారి ప్రాక్టీస్ సంసారి పూర్తి ఎలా చేస్తుంది ప్రాక్టీస్ చేసిన కూర్చేస్తాడు జ్ఞాని ప్రార్థన చేస్తాడు సంసారి ప్రార్థన ఎలా ఉంటుంది ఇట్ ఈజ్ ప్రాక్టీస్ ఇడ్ ప్రేయర్ జ్ఞానం యొక్క ప్రేయర్ స్పాంటైనియస్ ప్రేయర్ ఎంత తేడా అయిపోతుంది ఇంతకు ముందు చూసిన ప్రేయర్లాగా ఉండదు ఫ్రెష్ స్పాంటైనియస్ ప్రేయర్ సంసారం యొక్క ప్రేయర్ ఇది ప్రాక్టీస్ ప్రేయర్ అంతేతనే ఈ కొంత ఉద్యోగంగానే నిలబెడతాడు సమాజంలో ఎలా ఉంటుందో తెలుసు ప్రాక్టీస్ చేసిన ప్రేయర్ గొప్పదన్నట్టుగా ఉంటుంది గమనించారా స్పాంటేనియస్ స్ప్రేయర్ అనేది వాళ్ళు ఎరుగరు సంసారులు ఎరుగరు స్పాంటేనియస్ ప్రేయర్ అనేది ఎరుగరు ఏవో కోరికలు కట్టినవి ప్రేయర్ చేసే వాడికి స్పాంటేనియస్ ప్రేయర్ అంటే ఎందుకు వస్తుంది కోరికలు అంటే ఎక్కడి నుంచి వస్తాయి గతం నుంచి వస్తాయి ఎదురు నుంచి వస్తాయి నిష్కామంగా వీళ్ళు ప్రేయర్ చేసినప్పుడు యథార్థమైన భగవద్భుతతో లేక ప్రేమతో ఈశ్వరుణ్ణి మీరు ప్రేమించినప్పుడు అది స్పాంటేనియస్ ప్రేయర అది జ్ఞానికి మాత్రమే అది అనుభవంలో ఉంటుంది సంసారంలోకి అలా అనుభవం ప్రాక్టీస్డ్ ప్రేయర్ మాత్రమే అనుభవంలో ఉంటుంది తర్వాత ఇంకొకటి సాక్షి భావాన్ని గురించి చెప్తున్నాను మీరు ఒక ప్రశ్న వేసుకోవాల్సి ఉంటుంది దేహము మనస్సు బాడీ మైండ్ రెండు కలిసి ఉంటాయి ఫిజికల్ అండ్ సైకలాజికల్ మెటీరియల్ అండ్ సైకోలాజికల్ ఇస్ వెరీ సెటిల్ బాడీ అండ్ గ్రోత్ అండ్ సటిల్ ఆ రకంగా అనుభవం ఉంది కనుక అలా వ్యాఖ్యానం బట్ యూ కెనాట్ సపరేట్ బాడీ ఫ్రమ్ ది మైండ్ అండ్ మైండ్ ఫ్రమ్ ది బాడీ యూ కెనాట్ సెపరేట్ విత్న మీకు కోపం వచ్చిందనుకోండి కోపం మైండ్ బాడీ అంతా మారిపోతుంది బాడీలో ఫిజియాలజీ అంతా మారిపోతుంది కాబట్టి మనస్సుని బట్టి దేహం దేహంలో జ్వరంగా ఉందనుకోండి మనస్సు కటావికలు అయిపోతుంది ఉత్సాహం అంతా పోతుంది మనస్సు రెండు కలిసి ఉంటాయి కాబట్టి మనం ఏం దేహము మనస్సు కలిపి పెట్టుకున్నాం బాడీ మైండ్ మీరు వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే అనే స్పేస్ ఆ గ్యాప్ బాడీ మైండ్ అండ్ హియర్ అయ్యామ్ అనే గ్యాప్ మీకు అని ప్రశ్న వేసుకో మీరు చెప్పండి నేను పంతొమ్మిది వందల అరవైలో పుట్టాను అన్నాడు వాడికి బాడీ మైండ్ కి గ్యాప్ ఉందా నాకు యాభై వాడికి బాడీ మైండ్ కి గ నా భార్య అని డామినేట్ చేసి ప్రయత్నం చేశాడనుకోండి వాడికి బాడీ మైండ్ కి గ్యాప్ ఉంది అంటారా సరే ఎగ్జాంపుల్ చెప్పాలంటే సంసారంలో ఎగ్జాంపుల్ చెప్పాల్సి ఉంటుంది నేను ఎక్కడైనా మార్క్స్ నుంచో లేకపోతే చంద్రమండలం నుంచో ఎగ్జాంపుల్ తీసుకురాలేం కదా సంసారంలో ఎగ్జాంపుల్ చెప్పాల్సి ఉంటుంది తర్వాత నేను ఈ కర్మలు చేస్తున్నాను అంటాడు వాడికి బాడీ మైండ్ ైండ్ తోటి గ్యాప్ ఉండడం అనేది ఆ స్పేస్ ఆ ఇన్నర్ స్పేస్ అర్థం తో ఉన్నది అది జ్ఞాని యొక్క విలక్షణమైన తత్వం ఇది జ్ఞానికి మాత్రమే సంభవం బాడీ మైండ్ గ్యాప్ ఉంటుంది జ్ఞాని బాడీ బాడీ హ్యాజ్ ఇట్స్ విత్ ప్రెషర్స్ అంతే మైండ్ హ్యాజ్ ఇట్స్ ఓన్ ప్రెషర్స్ అంతే బాడీ కాదు బాడీ హ్యాజ్ ఇట్స్ కంఫర్ట్స్ అండ్ డిస్కంఫర్ట్స్ మైండ్ హైజీస్ ప్రెషన్స్ అంటే ఉంటాయి కానీ ఆ బాడీ మైండ్ తోటి గ్యాప్ ఆ స్పేస్ అవుతుంది జ్ఞానికి వేరే సంసారం బాడీ మైండ్ తోటి మమేకమై ఉంటారు పూర్తిగా అటుకునిపోయి ఉంటారు జ్ఞాని దేర్ ఈజ్ అ డిస్టెన్స్ ఆ డిస్టెన్స్ ఎంత అన్న దాని మీద ఆ సార్ కూడా ఉంటుంది వాడి జ్ఞానం యొక్క నోటి జ్ఞానికి యూనర్స్ డిస్టెన్స్ ఉంటాయి ట్రమైండస్ డిస్టెన్స్ ఉంటాయి బాడీ మైండ్కి జ్ఞానికి ఆ సాక్షి భావంలో అంటే వాట్ ఎవర్ బాడీ ఈజ్ ఐఎమ్ నాట్ అండ్ వాట్ ఎవర్ ద మైండ్ ఈజ్ ఐఎమ్ నాట్ అంతటి ట్రమైండస్ డిస్టెన్స్ ఉంటుంది అంతేకా బాడీ మైండ్ లో ఉండే మనములు జ్ఞానుని స్పృశించను కూడా స్పృశించదు ఆయన స్పృశించండి మీకు ఉదాహరణ చెప్తాను నేను దృష్టాంతం చెప్తున్నా బాడీ మైండ్ విషయంలో జ్ఞాని యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అనడానికి వసీయత్ అని చిన్న గ్రంథము కదా గీతా దృష్టి స్వామి రామశివ్యాస్ మహారాజు వ్రాసిన విల్లు ఆయన దేహత్యాగం చేయడానికి ముందు శిష్యుడిని డిక్ట్ చేసి వీళ్ళు కలిగించారు ఆయన దాంట్లో ఆయన ఏం ఈ దేహము పడిపోయిన తర్వాత దీన్ని తీసుకువెళ్ళి గుర్తు జడు కాకుండా ఎంత దగ్గరలో వీలు పెడితే అంత దగ్గరలో దీన్ని తగలబెట్టండి అంటే ఇక్కడికి ఎక్కడికి కాశీకి తీసుకెళ్లి తగలబెడతాం లేకపోతే మరో రోజుకి తీసుకెళ్లి తగలబెడతాం ఇలాంటి మాటలు మాట్లాడకుండా లేరెస్ట్ క్రెబరేషన్ గ్రౌండ్ పట్టుకుపోయి అక్కడ తగలబెట్టండి తగలబెట్టిన స్పాట్ ని మార్పు చేయద్దు మార్క్ పెట్టి మార్పు చేస్తే మళ్ళీ అందరూ గండాలు పెట్టి చుట్టూ ప్రదక్షిణాలు Taravata, the day of death, we celebrate Chayidya. Sixty-thi-thi-day, shortest year, if you're strong, Taravata. Don't do it. Taravata, no memorial. Memorial in the day, you can't do it. Photo in the day, you can't do it. If you're saying, Aumshakudashi Mahārādi's photo, you can't see all of it, you can't do it. No, you don't have a photo. I've said, if you're a Gita-prasya, you can't do it. I've said, if you're a Gita-prasya, you can't do it, you can't do it, you can't do it. Nobody has his photograph. ఆయన జీవించి ఉండగా ప్రపంచ తీయలేమలేదని అలాగే ఆర్ఎస్ కృష్ణ సంస్థాపకులు డాక్టర్ బలూరాజ్ పెరిగేవారని ఆయన జీవించి ఉండగా ఆయన మెడలేవడు మాల వేయలేకపోతారు అందుకని దేహత్యాయం తర్వాత బుట్టడి మాలలు బుట్టడి మాలలు వేశారు బతుకుండగా మాల ప్రసక్తే అలాగా అన్నీ విష్కరించారు బుక్తి బాడీ బాడీ అంత క్లీన్ ఆయన తర్వాత వస్తువు ఆ కమండలం ఆయన కమండలం నో నోట్ నేమ్ ఇట్ లైక్ దాట్ దీస్ఎఫ్ ఆర్టికల్ ఆయన మాల ఆయన మంచం కొంచం ఈ రకంగా నో నో డేని అని ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేసేది ఆయన అది జ్ఞాని యొక్క నిర్ణయత్వము అలా ఉంటుంది జ్ఞాని అంటే సినిమా తెర వంటి వాడు సినిమా తెర మీద అనేకములైన దృశ్యము వస్తూ ఉంటాయి పోతూ సినిమా తెర వాటి చేత లేపము పొందడం అంతేకాదండి వాటిని ప్రభావితం చేసే పని కూడా చేయాలి ఆ దృష్టిని బాగులేదనుకోండి ఆ సినిమా తెర దాన్ని మార్చి ప్రయత్నం చేస్తూ నాకు అది బాగు అయితే సినిమా తెర అయితే బాగు కాదు బాగులేకపోతే బాగులేకపోవడము కాదు జ్ఞాని సినిమా తెర వంటి వాడు ఆ తెర లేదా అలా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఒక దృశ్యము వచ్చి వెళ్ళిపోయిందనుకోండి ఇప్పుడు సినిమా ఎలా ఉంటుంది క్లియర్ ఎంత ఖాళీగా ఉంటుంది స్వచ్ఛంగా ఉంటుంది ఒక దృశ్యం ఒక దృశ్యం అక్కడ ఎవరో పత్తులు కటార్లతో పుడుచుకుని ఒకరినొకడు తప్పుకుని రక్తపాతమైన దృశ్యం వచ్చింది వెళ్ళింది సినిమా తర ఎలా ఉంటుంది ఇప్పుడు ఉంటుంది సాఫీగా ఉంటుంది క్లియర్ అండ్ అంటే ఖాళీగా ఉంటుంది ఖాళీగా అలాగే జ్ఞానం యొక్క చైతన్యంలో ఏ రకమైన మార్పు చేతులు ఘటనలు వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి జ్ఞానం యొక్క అంత చైతన్యం కాన్షియస్నెస్ ఆ సినిమా తెరవలే ఉండిపోతుంది కాబట్టి ఆ యొక్క నిర్లేపత్వం చాలా విలక్షణమైన లక్షణం చాలా విలక్షణమైన చేతనంత దేనికి అంటారు ఈ చర్చ ఎందుకంటే ఈ సంసారి ఉండరాదు ఈ జ్ఞానిగలే జ్ఞానిని అనుకరించవలేను సంసారిని ఆదర్శంగా తీసుకోరాదు అని అందుది కోసమని ఈ సంసారి ఇలా ఉంటాడు ఇలా ఉంటాడు ఇలా ఉంటాడని ఒకటికి పదిసార్లు అనుకోవడం ఎందుకంటే ఆ సంసార భావన నుండి బయట జ్ఞానిని గట్టిగా వర్ణించి చెప్పుకోవడం అంతే ఎందుకంటే దాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవటప్పుడు అదే ఆ శ్లోకము యొక్క పూర్వాగీషు నిర్బంధ కర్మిణో నదు సాక్షిణి జ్ఞానిన సాక్ష్య నేపత్ నిర్బంధో నేతత్రి ఆ పదము సాక్ష్యలేపత్ కాదు సాక్షి అలేపత్ ఓకే జనాదేశం తప్ప మన ఒకటి కాదు ఏంచోన్యవృత్తాంత ఒక వేదాంతి ఉన్నాడు ఇంకొకడు కర్మి ఉన్నాడు వేదాంతి కర్మి జ్ఞాని కాదు వేదాంతి కర్మి వేదాంతి చెప్పే పాఠం కర్మకి తెలుస్తుందా తెలియదు కర్మ చేసే కర్మ వేదాంతికి తెలుస్తుందా తెలవదు ఈ కర్మి చేసి పనులు ఉంటాయి చూసారా అది వాళ్ళకి తెలిస్తే మనకి తెలియడం అన్నది సంభవమే ఈ వాళ్ళు చేసి ఏమిటో మనకి తెలియడం అన్నది సంభవమే కాదు ఇప్పుడు రేపు ఒకరికాయ ఈ ఎటు వేస్తాడు మళ్ళీ ఆయన ఎటు వేస్తారు ఈనాడు వేస్తాడు ఆయన ఎందుకు తెలుగు వేస్తుంది వై అది మాకు ఎనిమిది వాళ్ళకి తెలిస్తే వాళ్ళకు కూడా తెలుసుకోవచ్చు మా పై వాళ్ళు వేసేట్లు మేము వేస్తున్నాం ఉంటారు తప్ప వాళ్ళకి తెలియకపోవచ్చు వాళ్ళకి తెలిస్తే పిల్ల మనకైతే అర్థం నాకైతే అసలు ఏదో అర్థం కాదు నాకే రా నాకు ఒకటి కూడా అర్థం కాలేదు ప్రసాదం తింటాను ఎందుకని అదే అర్థం కాలేదు నాకు ప్రసాదం తినడం ప్రసాదం ఉన్నది మనస్సులో ఉండాలి కదా ప్రసాదం తినడం ఏంటి అదే అర్థం కాలేదు నాకు ఇప్పుడు భోజనానికి అరగంటలో ఉంది ఇప్పుడు ప్రసాదం పంచు పెడతారు అది పుచ్చుకొని అందరూ పుచ్చుకుంటారు అలా చేస్తా వైద్యూట్ భోజనంతో పాటుగా దీన్ని కూడా తీసుకోవచ్చు భోజన పదార్థం కనుక ఏదో నాలుగు నిమిషం నాలుగు ఐటమ్స్ తింటారు ఫిఫ్టీ ఐటమ్స్ ఆ పరిశోధన చేస్తే అన్నింటితో పాటుగా దీన్ని కూడా తినేస్తే అయిపోతుంది కదా అలా కాకుండా దీన్ని సపరేట్ గా తినడం ఎందుకని వయసు సెపరేట్ గా డిస్ట్రిబ్యూట్ చేయడం వై వాట్ ఫాల్ మీరు తిరుపతి వెళ్ళి వచ్చారు వైసీపీ లడ్డు వై హైదరాబాద్ లో లడ్డూ అక్కడ కొని దాన్ని మూటగట్టి అది రెండు మూడు రోజులకి అది ర్యాండ్ సీడ్గా తయారవుతుంది ఆ లడ్డూని పట్టుకురావడం బాయ్ ఇక్కడ హ్యావ్ ఫ్రెష్ లడ్డు ఫియర్ త్రీ డేస్ లో ఈ ఫ్రెష్ లడ్డు ఇక్కడ చేయొచ్చు కదా బాయ్ కానీ నీకేమైనా తెలుసుంటే తెలిసి ఉండొచ్చు నాకే నాకు తెలియలేదు నేను అహం టోటల్లీ కర్మలు చేసి వాళ్ళ లక్షణం ఏంటో మనకు అర్థం కాదు మనం చెప్పి పాఠం వాళ్ళకి అసలే అర్థం కాదు ఇప్పుడు చెప్పండి వేదాంతి కర్మీ కొట్లాడుకుంటున్నారనుకోండి ఆ కొట్లాట ఎలా ఉంటుంది వేదాంతి పాఠం కర్మీకి అర్థం కాదు కర్మీ చేసే కర్మలు వేదాంతికి అర్థం కావు వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటున్నారు కలహించుకుంటున్నారనుకోండి ఆ కలహం ఎలా ఉంటుందని చెప్పుకుంటారా ఇద్దరు చెవిటి వాళ్ళు కొట్లాడుకుంటున్నట్టు చిన్నప్పుడు జోర్ చెప్పేవారు నాకు గుర్తు వస్తున్నారు కాదు నాకు పూర్తిగా గుర్తులేదు ఏమన్నా షికారు కి వెళ్తున్నారా అని అంటే ఆయన చెప్పే అబ్బాయి కాదండి షికారు కి అని చెప్పాడు అంటే ఇన్నాడు ఓహోలాగా షికారు కి వెళ్తున్నారు ఇప్పుడు అబ్బాయి గుర్తు వచ్చింది ఇది తెలియ ప్రసక్తి ఎవరి పళ్ళు తీసుకున్నారా ఏమిటని అడిగాడు అడిగితే వెళ్ళిపోయాడు ఇప్పుడు ఇంకా గోడ ఇప్పుడే అడిగింది ఇంకా అడిగేవాడు ఇద్దరు చెబుతు వాళ్ళు మాట్లాడుకోవటము పైగా కొట్లాడుతున్నారు అనుకోండి కొట్లాడుతున్నారు అనుకోండి ఆ కొట్లాట చాలా చిత్రంగా ఉంటుంది తెలుగు తెలుగు సినిమాలో హాస్యరస్థాన్ని పోషించినట్టుగా ప్రపంచంలో ఏ సాహిత్యంలోనూ ఏ సినిమా రంగంలోనూ హాస్యరస్థాన్ని పోషించలేదు హాస్యరస్థాన్ని పోషించాలంటే హాలీవుడ్ వాళ్ళకి ఏం తెలుసు హాస్య అంటే చాలా అభివృద్ధిగా ఉంటుంది వాళ్ళ హాస్టో ఉన్నాయి హాస్యర సంబంధించిన ఉన్నాయి ఇచ్చే మ్యాడ్ మ్యాడ్ మ్యాడ్ వరల్డ్ అని అలాంటివి ఏవో కొన్ని ఉన్నాయి అలాగే ఈ మంచిగా ఫ్రెండ్స్ అనే ఒక సీరియల్ ఒకటి వచ్చింది దాంట్లో కూడా హాస్యర స్థాన్ని వాళ్ళు పండించారని అదే అదే గొప్ప వాళ్ళది యూ కమ్ టు తెలుగు ఫీల్డ్ లేలండి రమణారెడ్డి నాగభూషణ తర్వాత సూర్యకాంత రాజబాబు అంటే రాజబాబు హాస్యం కొంచెం మొరటుగా ఉండేది వీళ్ళ హాస్యం చాలా ఉదాత్తమైన హాస్యాల్ని రమణారెడ్డి హాస్యాల్లో చాలా ఉదాత్తమైన హాస్యం వేలంది హాస్యం అంటే ఎలా హావభావాలతో ఆయన ఎంతటి హాస్యాన్ని పండించి ఆయన చూస్తే నమ్ముచ్చింది ఎలా ఎంత హాస్యం ఆ తర్వాత ఇప్పుడు కూడా మీకు తెలుగు సినిమాలలో ఒక ఇరవై ఎనిమిది హాస్య నటులు వాళ్ళందరూ కూడా ఆ డైలాగ్ రైటర్స్ చాలా అద్భుతంగా రాస్తారు డైలాగ్స్ హైలాగ్స్ ని చూస్తే డైలాగ్ అది ఆ డైలాగ్ ని బేసిస్ గా చేసుకుని ఈ ఇరవై మంది ప్రతి సినిమాలోనూ వాళ్ళలో పది పని అయినా ముక్త వాళ్ళ హాస్యాన్ని చాలా ఇంతటి హాస్యం మీకు హిందీలో హిందీలో ఇంత హాస్యం కొద్దిపాటి హాస్యం అలో ఒకళ్ళిద్దరు ఉండేవారు ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు అష్టరాని అయినా ఒకతను ఉండేవారు అతనైనా ఒకంత హాస్యం చేసేవాడు అలా జ్ఞాని వాళ్ళు ఎవరు తెలుగు తెలుగు సాహిత్యం అంత గొప్పది హాలీవుడ్ ఎరువు పంపి వాళ్ళు డెవలప్మెంట్ అయితే హాస్య కోసం వాళ్ళు గారు కాబట్టి ఈ ఈ హాస్యం ఏదో ఇద్దరు చెవిటి వాళ్ళ హాస్యాన్ని తెలుగు వాళ్ళు బాగా పరిగణించారు కానీ తెలుగు సినిమాల్లో ఈ హస్యాన్ని ఎంత గొప్పగానంగా కలిగి చేశారు వాళ్ళు నాకు దృష్టాంతాలు గుర్తు గుర్తు నేను చూసినవి కూడా తక్కువ ఇద్దరు చేతి వాళ్ళు కొట్లాడుకుంటే ఎలా ఉంటుందో వేదాంతి కర్మే కొట్లాడుకుంటే ఎలా మా వేదాంతము కర్మలతో కొట్లాడే వేదాంతం కాదు మా వేదాంతము కర్మిని ఆశీర్వదించి దూరంగా పోయే వేదాంతమే తప్ప అక్కడ నిలబడి కర్మితో కొట్లాడే వేదాంతం కాదు అది శ్లోకం తెలుసు అండి సారీ ఏం బుద్ధిమంత ృిరై ఇవా వివదేతా బుద్ధిమంతసంతీ విల్య వారిద్దరు అనగా వేదాంతి కర్ణి ఏ ప్రకారముగా అన్యోన్య వృత్తాంతిజ్ఞం ఒకది వార్త మరి ఒకరికి తెలియని వారు కొట్లాడుకుంటున్నారు అన్యోన్య వృత్తాంత అనభిజ్ఞరి పలుకులు మరి ఒకరికి తెలియని వారు చెలికి వాళ్ల వంటి వారు వేదాంతికి కరుణికి అన్యోన్య వృత్తాంత అనభిజ్ఞం ఇద్దరు చెలికి వాళ్ళు కూడా అన్యోన్య వృత్తాంత అనభిజ్ఞం ఆ దృష్ట ఆ విశేషం ఇద్దరికీ అనుభవిస్తుంది ఓకే కొట్లాడుకుంటున్నారు తిద్దరిని అనగా కొట్లాడుతూనే వేదాంతుని కర్మిని కొట్లాడుతూనే ఇద్దరు చెవిటి వాళ్ళు అంటే బుద్ధిమంతులు వెళ్ళి వాళ్ళలో ప్రవేశించి ఆ చెటి వాళ్ళు ఇద్దరిలో ప్రవేశించి తీర్పు పెట్టి ప్రయత్నం చేస్తారా చేయగ వేదాంతి మీద కొట్లాడుకుంటుంటే బుద్ధిమంతులు దానిలో ప్రవేశించి వాళ్ళకి ఏదైనా సంధి చేసే ప్రయత్నం చేస్తారా చేయడు చూసి నవ్వుతారు వీరు చెప్పిన మాట వాడికి తెలియదు వాడు చెప్పిన మాట వీడికి తెలియదు ఎవరు గోల వారి అనేదో సినిమా తెలుగులో వచ్చింది ఎవరు గోలా తెలుగు అంటే ఎవరు దేశ భాషలందుకే ఉన్నది ఇప్పుడు రెండు అభివృద్ధి కాబట్టి చెత వాళ్ళని చూసి నవ్వుతారు తప్ప దేశం ఇంటర్ఫీ అయ్యారు అలాగే వేదాంత కని కొట్లాడుకుంటూ ఉంటే మహాత్ములు దాంట్లో ప్రవేశించి ఇంటర్ఫీ చేస్తారు అన్వయం చెప్పండి కేవలం అన్యోన్య వృత్తాంతా అన్యోన్య వృత్తాంతా తౌ విలో బుద్ధిమంత హసన్వ్యోన్యవృత్తరావివ వివదేతా బుద్ధిమంతోహన్ విలోక్యత బాధితం నృశ్యతమక్షైనా బూ నే జీవన్నాఖున్న ఇక్కడ ఒక ప్రశ్న అదేనా శ్లోకం ఇప్పుడు జ్ఞాని జగత్తును చూస్తాడు ఇంతకుముందు చెప్పారు జ్ఞాని జగత్తును చూస్తాడు అజ్ఞాని జగత్తును చూస్తాడు అజ్ఞాని జగత్తుని ఎలా చూస్తాడో తెలిసినా ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడదు మెమరీ స్మృతి అనే అర్థం పెట్టుకుని చూస్తారు నేను ఉంటే ఇలా చాలా చెప్తున్నానని అనుకోవద్దు మీరు నిద్రలు వచ్చాడు ఇది నా ఇల్లు ఈమె నా భార్య వీళ్ళు నా పిల్లలు అన్నాడంటే అక్కడ ఉన్నవాటిని ఉన్నట్లుగా వర్తమాన క్షణంలో ఉన్నట్లుగా చూశాడా లేక మెమొరీ అనే అర్థం పెట్టుకు చూశాడు అంట ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూస్తే ఎలా అవనాలి ఈయన యువతి కాఫీ కాస్తోంది వీళ్ళు పిల్లలు ఏదో అల్లరి చేస్తున్నారు అని చూడాలి అలా చోటుగా మెమొరీ అనే అర్థం అదే ఉన్నదాన్ని ఉన్నట్లుగా చూడడం అనేది అది జ్ఞాని యొక్క లక్ష్యం అంటే అర్థం ఏంటి భార్య పుత్ర ఇత్యాదులన్నీ కల్పితములనే కదా అర్థం అదే కదా అర్థం మిథ్యనే కదా కాబట్టి ఇది మిథ్య ఇది జగత్తు మిథ్య అని జ్ఞాని చూశాడు మిథ్యాది చూసేదంటే అర్థం ఏంటో ఏదైతే కనబడుతోందో అది సత్యము కాదు అని నిరాకరించి చూసాడు బాధితం అనే కదా బాధ బాధంటే నొప్పి అనే ఒక అర్థం కానీ అర్థం వేదాంతంలో కాదు నొప్పి కాదు ఇక్కడ నిషేధించుట త్రోషిచ్చుట ఇప్పుడు అది అది త్రాడు అది పాము కాదు అన్నాడు అనుకోండి ఇప్పుడు త్రాడు పూజించినట్టు కాదు అక్కడ అర్థం పాముని త్రోషిచ్చినట్టు దీని సంస్కృతంలో ఏమని చెప్తారంటే పాము బాధితమైనది అని చెప్తారు సంస్కృత భాషలో అలా చెప్తారు వేదాంత భాషల్లో అంటే ఇప్పుడు ఏదో ఒక అరగో ఒక దాని మీద నొప్పి కలిగిందని పాము బాధితము అంటే అది అసత్యమని తెలుసుకుని త్రోసిపుచ్చుగా ఇప్పుడు ఈ జగత్తు బాధితము ఇది యథార్థము కాదు ఇంట్లో ఏది సత్యము కాదు అని జ్ఞాని చూశాడు చూస్తే ఆ విధముగా జగత్తు జ్ఞానిని కష్ట పెడుతుందా కష్టపెట్టదా అని ప్రశ్న మీరు వెంటనే సమాధానం చెప్పడం జస్ట్ అక్కడ ఉన్న టాపిక్ అది ఇప్పుడు సంసారి జగత్తును చూశాడు ఎలా చూశాడు మెమొరీ అనే భూపించడు దాంట్లో ఆ జగత్తు బయ్యంలాగా భయంకరంగా కనపడుతుంది అది సత్యమని అనుకుంటాడు సంసార జగత్తు సత్యం అనుకుంటాడు ఎందుకంటే వాడు మెమరీ అరవై ఏళ్ల మెమరీ డెబ్బై ఏళ్ల మెమరీ బ్యాకప్ చేస్తూ ఉంటుంది వీడి చూసి దాన్ని అంతే కనుక సచన ఇప్పుడు షష్ఠభూర్తి చేస్తుంది గ్రూప్ ఫోటో దిగుతాడు గ్రూప్ ఫోటో చూసుకుంటూ ఉంటాడు ఆ గ్రూప్ ఫోటోలో ఏముంటాడో తను ఉంటాడు శరీరం శిథిలమైపోయిన శరీరంతో తను ఉంటాడు దానికేదో అలంకారం అనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు తన శరీరం శిథిలం అవుతుందని కనపడుతూ ఉంటుందా దాతరికం ఉంటుందా కనపడుతూ ఉంటుందా భార్య అని వీళ్ళు నా కొడుకులు వీళ్ళు నా కూతుళ్ళు వీళ్ళు నా మనవళ్ళు వీళ్ళు నా మనవరావుడు అని పైగా ఇక వాళ్ళనే దాన్ని దాంట్లో ఫోటో టైంలో మీరు గమనించారా పక్క వాళ్ళకి వెళ్ళొచ్చిందనుకోండి తీసేసి ఫోటో తీసుకుంటాడు వీళ్ళే వీళ్ళే నా వాళ్ళు అని ఫోటో తీసుకుంటాడు ఇది నేను వీళ్ళు నా వాళ్ళు అది అది సత్యమా నిత్యం అడిగి సత్యం ఇదని అరవై ఏళ్ళ మెమూడీలు దాని వెళ్తానండి తర్వాత షష్టిపూర్తి కూడా ఉత్సవం యొక్క రోజులు కూడా దాని వెనకాల అంత వెనకాల బలంగా ఉంటే ఇంకా ముఖ్య ఎలా అవుతుంది అది సత్యమే అవుతుంది కానీ జ్ఞాని జ్ఞాని చూసాడనుకోండి జగత్తును చూసాడనుకోండి జ్ఞాని జగత్తును ఎలా చూస్తాడు అని తెలుసుకొని చూస్తాడు ఏది కనబడుతుందో అది సత్యము కాదు అని పూర్తి జ్ఞాని చూస్తాడు ఇప్పుడు ఇప్పుడు జగత్తున్నది ఈ జగత్తు అజ్ఞాని చేతు చూడబడే జగత్తు సత్యముగా స్వీకరించబడే జగత్తు అజ్ఞానిని సంసారిని బాధిస్తూ ఉంటాయి సంసారాన్ని బంధిస్తుందా బంధించదా చెప్పండి బంధిస్తుంది అవునండి కష్టపడుతుంది జ్ఞాని చేతి చూడబడే జగత్తు జ్ఞాని చేతి నిత్యాన్ని సత్యము కాదు అని తిరస్కరింపబడిన జగత్తు జ్ఞానిని బంధిస్తుందా బంధించదా బంధించదు అదే పెళ్ళి ఒకే జగత్తు కదా మొహ్ణి బంధించు కొన్ని బంధించదు అంటే ఒకే జగత్తు కాదు ఒకే జగత్తు అంటూ ఉంటారు ఈ అరకొర వేదాంతులు ఒకే జగత్తు కాదు సత్యమైన జగత్తు అజ్ఞానికి కేవలము దృశ్యము దృశ్యాభూతమైన జగత్తు జ్ఞాని ఎంత అది ఇది ఒకటిగా ఎగత్తు సత్యముగా దర్శించబడుతో సంసారాన్ని బంధిస్తుందే తప్ప బాధితముగా దర్శింపబడుతూ జ్ఞానిని బంధించదు అది మొదటి లైను దానికి రెండో లైన్ లో దృష్టాంతం హాంతరన్యాసాలంకారం ఎందుకంటే అది ఎలక బతి ఉన్నప్పుడు కూడా పిల్లిని ఏమీ చేయలేదు చచ్చిపోయిన ఎలక పిల్లిని ఇంకేం చేస్తుంది అని రెండో లైన్ లో దృష్టాంతం తర్కొడిన చెప్ప బాధిత దృశ్యత అక్షైతే బాధ నా శీవన్ ఆహు నా మార్జారీ హ్యా కథ అసత్యమత్రు జగత్తుబడిన జగత్తు అక్షై తమ్ముల దృశ్యతడుగా తేనా ఆ జగత్తుచే బాధ దుఃఖము నృశ్యతే అనుభవమునకు వచ్చుటలేదు లేకపోతే బాధ అనేదానికి దుఃఖము అని చెప్పకండి తేనా ఆ దృశ్యమైన జగత్తుచే సాక్షి చైతన్యమునకు నిరాకరణ దృష్టి అనుభవమునకు వచ్చు తలేదు చూడండి సినిమా చూస్తున్నారని నేను మళ్లీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది కనుక మళ్లీ వివరిస్తున్నా అంటే మరి పంచదృష్టి ఉంటుంది పంచదర్శి అంటే మామూలుగా వెంకటాచల మహాత్మ పండితుడు చెప్పాడు అలా ఉండదు వెంగరాజులు మా హాత్మ్యం చెప్తే ఎలా ఉంటుంది దాంట్లో అంత పెద్ద కష్టపడిపోయి బాగా ఆలోచన చేసే చాలీ ఉంటుందంటే ఏదో కథ ఉంటుంది కదా ఇక్కడ పరిస్థితి కాదు సో అందుచేతనే ఇంకోసారి ఒకటి రెండు సార్లు చెప్పడం సినిమా చూశారు మీరు చూసి ఆ చూడబడిన సినిమా అది సత్యము కాదని తెలుస్తుంది కదా మీరు కలతో చూస్తూనే ఉంటారు అది సత్యము కాదు తెలుస్తుంది మీ చేత నేను తెలుస్తూనే ఉంటున్నా అయితే ఆ చూడబడిన సత్యము కాదని తెలియబడుతో చూడబడే సినిమా మీ చూపును మీ చూపును అంటే లేక మీ జ్ఞానము అంటే మీ చూచే శక్తిని సత్యము కాదు అని నిరూపించగలుగుతుందా నిరూపించలేదు మీరు సినిమాని సత్యం నిరూపిస్తారే కానీ సినిమా మిమ్మల్ని సత్యం కాదని నిరూపించగలగా నేను మీకు ఎన్ఎల్ నారెడ్డి ఏడో చూస్తాను మీరు ప్రశ్న అడుగుతారని చెప్పండి సినిమా చూశారు రెండు రెండు గంటలు సినిమా చూశారు సినిమా తరమేది వేల రోజు విషయాలు చూశారు వేరే చూశారు సినిమా పూర్తి అయిపోయితే ఇప్పుడు ఏది సత్యము ఏది కల్పితము సినిమా అంతా కల్పితము సత్యం ఏంటి మీరు సత్యం మీ ఎన్ఎల్ నారెడ్డి మీరు సత్యము అర్థమైందా ఇప్పుడు సినిమా కల్పితము అని తెలుసుకున్న మీరు సత్యముగా నిలిచి ఉంటారా దాని బతే కల్పితమైన సినిమా చేత మీరు కూడా కల్పితముగా నిరూపించబడతారా కాబట్టి కల్పితమైన సినిమాని చూసిన మీరు సత్యముగానే నిలిచి తప్ప కల్పితమైన సినిమాచే మీరు కూడా కల్పితముగా చేయబడరు అవునండి మళ్లీ వాక్యం అక్షై కన్నులతో బాధితం కల్పితముగా తెలియబడే జగత్తు చూడబడుగా సూచుతే అట్లు చూడబడిన జగత్తు చే ఆ ఎదుక యొక్క నిరాకరణము నక్యతే సంభవము కాదు ఎదుక సినిమాని అసత్యము అని తప్ప సినిమా ఎదుకను అసత్యము అని త్రోసిపుచ్చలేదు అంటే ద్రష్ట దృశ్యమును నిరాకరిస్తాడు సరే మరి ఇష్టాన్ని ద్రష్ట నిరాకరిస్తే విషయం పెరగబడి ద్రష్టను కూడా నిరాకరిస్తున్నావు అలా ఉండదు కదా అలా ఉండదు లోకంలో కొన్ని చోట్ల అలా ఉంటుంది నువ్వు నన్ను తింటే నేను నిన్ను తిట్టుతాను అలా ఉంటుంది కదా చెట్టడం నీకైనా చేస్తున్నావు నా చుట్టాడు నువ్వు ఉన్నాను నేను నిన్ను తింటుతాను అలాగే సినిమా కలిపి నేను త్రోసికొచ్చినాను సినిమా వచ్చి నువ్వు కూడా కలిపి నన్ను త్రోసికొచ్చేసింది అలా ఉంటుందా ఆ మాట చెప్పాడు అంటే సాక్షి చైతన్యమే సత్యము సాక్షి చైతన్యము చేత ప్రకాశింపజేయబడుతూ సాక్షి చైతన్యము చే దర్శించబడే అనాత్మవర్ధము అంతా కూడా కల్పితలే ఓకే సాక్షి కూడా సాక్షి సత్యము తెలుగు దృష్టాంతం జీవం ప్రతికూ ఉన్న ఆకు మా బిడా సంపదు మృత కథం హన్యా సంకు చదుతున్న ఎందుకే గంపదంటూ ఉంటే చచ్చిపోయిన ఎందుకే చంపుతుందండి ఇప్పుడు సినిమా నడుస్తున్న సినిమాయే మిమ్మల్ని అసత్యము చెయ్యలేదు అయిపోయిన సినిమా మిమ్మల్ని అసత్యం అంటే ద్రష్ట దృశ్యమును నిరాకరించుటే ఉంటుంది దృశ్యము ద్రష్టము నిరాకరించుట అనేది సంభవమే కాదు అంటే సాక్షి చైతన్యం మాత్రమే అలా ప్రకాశిస్తూ ఉంటుంది కావాపేతముగా అదివే సత్యము దానికేతు దక్షితుగత్త కల్పితముంద్రి మనస్సు అంత కూడా కల్పిత్యాధోన్జార్యహన్యాకం నృత ఈ సెక్షన్ క్రమంగా పూర్త వస్తోంది అయినా ఇంకా నాలుగు ఐదు శ్లోకాలున్నాయి ఐదారు శ్లోకాలు రెండు క్లాసుల్లో ఒక కొలిక్కి వస్తుంది ఓం పూర్ణ పూర్ణమద పూర్ణ పూర్ణమశిష్య పూర్ణ పూర్ణమద పూర్ణమే వశిష్టం శాంతి శాంతి శాంతి